సంగరహితుడైన కాక శాంతమాత్మకేల కలుగు సంగతిగనట్టివారి జాడలోరకుడునా వెలయ నగ్ని పొంతనున్న వెన్న కరగకేలమాను పెలుసల్లతోడి పాలు పేరకుండునా అలరి అరడు వద్దీ తీగే కేలమాను చెలుల సరసనున్న వారి చిత్త మోరకుండునా వరసి ఇనుము తోడి అగ్ని వడక ఏలమాను విరుల తేనె తేటి విడువ నేర్చునా వరసి ఉల్లిగూడి కప్రముగ్రగంధమేలమాను సిరులతోడ మెలగువారు చింతలేకవుందు ఊరిచౌటనే జలము లుప్పనుండకేలమాను ఊరుగాయకడవెట్లు ఉరలకుండునా కోరి శ్రీవేంకటేశు కొమ్మ అలమేలు మంగను చేరకున్న వారి కథలు చెప్పనెట్టువచ్చును